లోకల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్లయితే మీరు ఏదైనా కొన్ని ఎసర్ట్స్ చూపిస్తే ఈ కుటుంబీలకు వాళ్ళు లోన్ ఇస్తారు ఒక్కొక్క మెషీది ఆరు వందల రూపాయలతో దీనికి లోన్ ఇవ్వడం మీరు సేవ చేయడం ఎందుకు వచ్చిందండి అంతకంటే ఒక కుటుంబీలు కొని ఇంటికి ఇచ్చిస్తే ఏదో ఏదో నడుస్తూ ఉంటుంది సేవా కార్యక్రమాలు అనేవి అలా ఉంటాయి కొన్ని పక్కన ఉంటాయి వాటి సో బుద్ధి నాశ బుద్ధి నిర్మాణం చేయాలండి మీరు ఎవరికే బిల్డింగ్లు కట్టడం నేను నిజానికి మీరు బిల్డింగులు కట్టడంలో మీ శక్తి అంతా కూడా వినియోగించేస్తే మీరు బుద్ధిని నిర్మాణం చేయలేరు బుద్ధిని నిర్మాణం చేయడం చేయాలనుకుంటే బిల్డింగులు కట్టడం కూడా ఏదంటీస్ అంత ఆశ్రమం మొదలు ఆశ్రమం అనగానే ఎకరాల్లో మాట్లాడట ఇల్లు మీరు ఇల్లు కట్టుకోవాలంటే భాషల్లో ఉంటుంది ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవాలి ఫ్లాట్ కొనాలంటే ఎకరాలు కొంటారా గజాలు కొంటారా గజాలు కొంటారు ఏమండి ఇల్లు ఆశ్రమం అంటే ఎకరా గిజాలు ఎక్కడ కుదు నాకు ఎవరిలో ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఆఫర్ చేస్తారు నాకు ఎందుకండి ల్యాండ్ నేను ఏం చేసుకుంటాను ఆ ఫైవ్ ఏకర్స్ మీరు ఏదైనా సద్వినియోగం చేయండి నేను మళ్ళీ వాళ్ళు అది వాపస్ చేస్తాను మనకి ఎందుకు ఐదు నేను ఏం చేసుకుంటాను సో మనిషికి ఆరు ఆరు నేల చాలు గృహస్థైతే సన్యాసికి అయితే ఆరు కూడా కదా వాటెవర్ సో కాబట్టి ఈ బిల్డింగులు కట్టడం అన్నది దానివల్ల ఏం ఉపయోగాలు ఉండదు ఆ తర్వాత దెబ్బలాట్టుకోవాల్సి ఉంటుంది మీరు పది బిల్డింగ్లు కట్టారు అనుకోండి తర్వాత మీకు ఇది కోర్టు ఆ బిల్డింగ్లు ఎవరి పుచ్చుకోవాలనే దెబ్బలాటల్లో పడుకోండి అలాంటి ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద ఉన్నాయి పెద్ద స్పిరిచువల్ సంస్థలు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు వాటికి ఆ గురించి రామారామ ఎన్నెన్ని దెబ్బలాట్లు కోర్టు కేసులు మర్డర్స్ కూడా టు దట్ ఎక్స్టెంట్ వెళ్ళిపోతుంది ఎవళ్ళు సోకాల్డ్ సాధుస్లో కోర్టు కేసులు సాధువుల మధ్య కోర్టులో కేసు నడుస్తుందంటే అర్థం ఏంటండి వాట్స్ వాట్స్ కైన్స్ ఎన్ని కేసులు ఉన్నాయంటే నార్త్ ఇండియా ఎక్కడ సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ ఎన్ని కేసులు ఉన్నాయంటే హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఈ ఆశ్రమం మాదంటే మాది మాదంటే మాది ఈ కోర్టులో తెలియనిది కాదు ఇది అలా కేసు నడుస్తూ ఉంటుంది ఫిజికల్గా వీళ్ళు ఆక్టిపై చేసేయడం శిష్యులందరినీ వేసుకుని ఆక్టిపై చేస్తారట కాశీలో అలా చేశారు ఓ పెద్ద స్వామి చచ్చిపోయారు చచ్చిపోతే ఆయన పెద్ద బిల్డింగ్ కట్టిపోయి చచ్చిపోయారు ఆ లేన్స్ లో ఆ సందుల్లో బిల్డింగ్ కట్టడమే గొప్ప కానీ కట్టేసి చచ్చిపోయారు చచ్చిపోతే శిష్యులు రెండు వర్గాలుగా ఒక శిష్యుడు ఫిజికల్ గా అక్కడ కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆయనది బిల్డింగ్ అయింది ఇంకో శిష్యుడు ఏం చేశాడంటే అక్కడ కూర్చుంటే నీ బిల్డింగ్ అయిపోన్నాడు ఒక వంద మంది శిష్యుల్ని పోగేశారు వాళ్ళకి ఆ శిష్యుల్లో కొంతమందికి లోకల్ రౌడీ గారు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు ఇలాంటి గోండాలను కూడా వేసుకొచ్చారు వేసుకొచ్చి రెండు వందల మంది తెల్లవారుజావున ఐదు గంటలకి ఏదో నదీ స్నానానికి వెళ్తున్నట్టుగా వచ్చేసి ఆ తలుపు బాధేసి తలుపు డబడబా పొట్టేస్తే వీళ్ళు తలుపు తీసారు ఏమిటో వరకు తలుపు తీసే లోపలికి వచ్చేసి ఫిజికల్ గా ఆక్యుపై చేసేసి ఆ మహాత్ముడిని కొట్టేయడం ప్రారంభించారు కథలు తూని మొత్తంటే బాబోయ్ బాబోయ్ని పరుగులు ఎత్తుందా శిష్యులు ఆగులు అందరూ పరిగెత్తిపోయారు పరిగెత్తిపోతే వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ ఉంటాయి చూడండి అవన్నీ వాళ్ళ మీద తీసిరారు ఇవి పట్టుకుపోవడం లేదు విదిలేసిపోవడం కాదు అని కర్మపుత్రులను కొట్టేసి పట్టుకుని వెళ్తారు ఈ సాధువులు శిష్యులు మహాత్ములు ఆ పెద్ద స్వామి వీళ్ళందరూ కూడా కాళ్లకు ఫ్రాక్చర్లు చేతులు ఎముకలు విరిగిపోయి దెబ్బలు తినేసి రక్తాలు గారిపోతాయి వీళ్ళు వాళ్ళ వాళ్ల పెట్టెలు సామాన్లు పట్టుకుని రేతక్కవచ్చారు గంగుకు వచ్చేసి ఇంకా తర్వాత డిస్పర్స్ అయ్యారు తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లారు పోలీస్ స్టేషన్ కు వెళ్తే అసలు వాడు రిజిస్టర్ చేస్తేనే మీరు కృతార్థులైనట్ లెక్క పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు ఏమంటాడంటే కూర్చుని ఉంటాడు అక్కడ టేబుల్ వేసుకుని కూర్చొని ఉంటాడు ఆ ఏకండి అంటాడు ఇలా మమ్మల్ని కొట్టేసి అయితే అయితే ఇప్పుడు ఏం చేయబడ్డా మమ్మల్ని అంటే కేసు బుక్ చేయండి మమ్మల్ని రక్షణ ఇవ్వండి రక్షణ ఇవ్వరు కేసు బుక్ చేస్తారు రక్షణ ఇస్తారంటే కేసు బుక్ చేస్తారు ఒకే బుక్ చేయండి ఆ రెండు కూర్చోండి మీరందరికీ లేదు మీకందరికీ ఒక్క కేసు బుక్ చేయాలా సెపరేట్ బుక్ చేయాలి ఒక్కటే బుక్ చేస్తాడు అంటే మీరు లేదమ్మను వాడు ముందుకు వస్తారు కుర్చీలో కూర్చోమండం ఇది ఓట ఆస్టి సిట్ మరి అక్కడ నిలబడప్పు కేసు నీ పేరేవిటే సుబ్బారావు నీ తండ్రి పేరేవిటే ఇలా మొదలెడవ వీడి తండ్రి పేరు ఎక్కడికి చేశాడు ఇంటి పేరు అడ్రస్ నీ వయస్సు ఎంత అది తీసి ఇదంతా బుక్ చేసాను సరే బుక్ చేశాను పోయిరా అంటాడు ఏంటండి మా రక్షణ నెంబర్ కేసు నెంబర్ నోట్ చేసుకో నూట పదిహేడు పోవటండి పంపిస్తాం ఈ ఆ తర్వాత వెళ్ళి డాక్టర్లు వెళ్ళమంటున్నారు కాబట్టి బుద్ధిని బుద్ధిని ఆశ హాంటేలా ఉంటుంది ఇది గృహస్థికే శోభన మహాత్ములు దించే శోభన ఇస్తుంది మహాత్ములు విల్లుని రాస్తారు ఎందుకంటే ఆస్తులు పోవేస్తారు తర్వాత విల్లు రాయాల్సి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు మద్రాసులో జయలలిత హ్యాజ్ అనదర్ ఇష్యూ ఆన్ హర్ ఇట్ ఈస్ ఏ కల్కీ కైండ్ ఆఫ్ థింగ్ హీ హ్యాజ్ నౌ టూ హండ్రెడ్ అండ్ ఆయన ఎస్సెట్స్ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఈ ఎస్ఎట్స్ ఆయన ఆయన భార్య తర్వాత కుమారుడు ఒకడున్నాడు ఆ కుమారుడు వెళ్ళలు పెట్టారు తర్వాత శంకర భగవత్పాదులు ఆయన ఒక ఆ పేరు చూడండి శంకర భగవత్పాదులని వేరు ఓ శిష్యుడు ఆ శిష్యుడు పేర్ల మీద ఈ పేర్లు ఈ బినామీ పేర్లు ఎంతమంది మీద పెడితే ఈ టూ ఫిఫ్టీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఏదైనా లక్ష రూపాయలు అంటే నలుగురు మధ్యన డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు టూ ఫిఫ్టీ డిస్ట్రిబ్యూషన్ CBA has sent a report to the state government. What is going on? What is this all? 250 crores of buildings who stay. Ah, bah, bah, bah. Story by story. Allowed to come to me, I'm not here. Krishna obirai on the ground. What is going on? Vera-vera go to the building. Step-wise, 7-8 stories buildings. Most modern building. And um, enta Maharaja prasada. ఏమిటి అంటారంటే ధ్యానం చేయడం కోసం ఏం ధ్యానం చేస్తారండి వీళ్ళు ధ్యానం చేయడానికి ఆహనం వేసుకోమన్నారు చలాదిన కుచోత్త అంటే ఈ తొంగతాప ఉంటుంది చూడండి అది వేసుకుని దాని మీద ఒక వస్త్రం కప్పి దాని మీద కూర్చోండి కూర్చొని ఇప్పుడు ధ్యానం చేయాలి అంతేగాని ఈ బిల్డింగ్ నుండి ధ్యానం అయిపోతుందా బుద్ధినాశ బుద్ధినాశం అంటే ఇలా ఉంటుంది కాబట్టి బుద్ధిని నిర్మాణం చేయాల్సి అంతేకాని బిల్డింగ్లు కాదు నిర్మాణం చేయడం బుద్ధే కనుక నాశం అయిపోతే అది పతనం అయిపోతుంది సో ఎందుకో మొదలుపెట్టి ఎందుకో చెప్పాను నేను బుద్ధి బుద్ది నిర్మాణం చేయాలి బిల్డింగ్ నిర్మాణం కాదు బుద్ధి నాశ జీవితంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫైవ్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ పెద్ద హాల్ ఎల్ షేప్ హాల్ ఇవన్నీ కాల్ చేసి జరుగుతావా ఏమన్నా ఒకటి ఉంటే విశాలంగా మంచిదే అనుకోండి కానీ బుద్ది నిర్మాణం చేయడం అవసరం అది లేకుండా ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి బుద్ది నాశ ప్రణశ్యతి బుద్ధే నశించిపోతే ప్రణశ్యతి వాడు నశించిపోతాడు మనం చూస్తున్నాం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులని దేవాలయం భూములను ఆక్రమించేయడం వాళ్ళు ఏమీ దానివల్ల ఏమీ ప్రయోజనం పొందరు ఏదైనా ప్రయోజనం పొందితే నేను కూడా కొంత వాటా ఇస్తానని మనం చేశాను కదా వీళ్ళు ఏదైనా ఈ కరప్ట్ పీపుల్ ఈ వంచగొండులు ఏదైనా ఓ రూపాయలు కనుక స్వర్గానికి వీళ్ళు తీసుకెళ్లగలరు అనే పరిస్థితి ఉంటే నేను రూపాయి ఇస్తాను పది రూపాయలు ఒళ్ళే పట్టుకెళ్తాడు ఉపయోగించుకుంటాడు మంచి వచ్చే పట్టుకెళ్తాడు కొన్ని లక్ష్య కానీ వీడు ఏమీ పట్టికల్లేదు ఉండదు అంతా ఇక్కడ వదిలిపెట్టిపోవడమే దీనికోసం లక్షలు సంపాదిస్తారు లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు తప్పండి ఈ రెండు కూడా మనీ సంపాదిస్తూ ఉంటారు ఒకప్పుడు ఎక్యూములేట్ అవుతుంది సంపాదించడం సంపాదించకపోవచ్చు ప్రో యాక్టివ్ గా ఉదాసీనంగా అలా నిర్లిప్తంగా ఉండిపోతే ఎక్యుమిలేట్ అవుతుంది ఆ ఎక్యుమిలేట్ అయిన మనీ ఏం చేయాలి పట్టుడు రోడ్డు మీద పారేయలేం కదా సేవ చేయాలి సేవ అంటే వెతికి పట్టుకున్న సేవ చేయాలా ప్రాబ్లం ఇస్ ఇట్ ప్రాబ్లం సో సేవ చేయాలి సో యూ హ్యావ్ టు ఒక అభాగ్యుడి కోసం వెతకాలి వాడికి ఏదో చేయాల్సి అభాగ్యుడు మనం ముందుకు వస్తే సేవ చేయడం వేరు ఇప్పుడు అధికారులు పరిస్థితి ఇప్పుడు అభాగ్యుడి కోసం వెతికి సేవ చేయాలి సో దేవా ఈజ్ ఎ ప్రొఫెషనల్ యాక్టివిటీ నాకు మహాత్ములు చెప్పారు స్వామి నేను శ్రీకృష్ణ కలిసినప్పుడు నేను ఎవరిలో పెద్ద పెద్ద వాళ్ళని కలిసి ఉపదేశాలను నేను కొందాను దీస్ ఈజ్ వన్ థింగ్ ఐ హ్యావ్ డన్ ఐ హావ్ సర్వ్డ్ గ్రేట్ మహాత్మా దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ బుక్స్ ఈజ్ నాట్ మై స్ట్రెంగ్త్ బుక్స్ దే ఉండే బుక్స్ ఈజ్ నాట్ ది స్ట్రెంగ్త్ మహాత్మ ultimately, books are not going to save everybody. Anyway, that Mahathman art itself will be 김urov to care that Mahathmood is about to achieve by these opportunities people personally favour for Mahathman helps him. So, I am saying it, I tell you, is the riding, what's it wrong with me? So far, Kharuna is a guitar who is the shepherd whose unpopular address says that about Kharuna has a నోట్ అవుతారు లేదా కరుణ లేకపోతే చెప్పారు డోంట్ బికమ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన డోంట్ బికమ్ ఏ ప్రొఫెషనల్ డూ గుడర్ అని చెప్పారు ప్రొఫెషనల్ డూ గుర్ అదే అది యూసేది ఐ హోప్ యూ గానల్ డూ గుర్ ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు న్యూయార్క్ లో వచ్చే స్వామిజీ ఒక పీస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నా మీరు రావాలి అంటే నేనన్నాను ఏదో ఏం పీస్ కాన్ఫరెన్స్ పాలస్తైన్ మిడిల్ ఈస్ట్ పీస్ కాన్ఫరెన్స్ మిడిల్ ఈస్ట్ పీస్ కాన్ఫరెన్స్ కి నేను ఎందుకంటే నేను ఇజ్రియల్ అది వెళ్ళొచ్చాను ఏదో ఆ సందర్భంలో సంథింగ్ రిలేటెడ్ టు దట్ నేను ఇజ్రియల్ ఇజ్రియల్ గవర్నమెంట్కి గెస్ట్ గా వెళ్ళొచ్చాను ఏదో హిందూ ఇంట్రెస్ట్ హిందూ ధర్మాన్ని అక్కడ ప్రజెంట్ చేయడం కోసం ఇట్ వాజ్ జాబ్ టు బిడన్ ఐ హ్యావ్ డాన్ ఇట్టే సో నేను వెళ్ళాను తర్వాత స్వామీజీ వచ్చారు ఆ సందర్భంలో ఇప్పుడు నవ్వాంట ఐ హ్యావ్ మీరే మార్క్దే ఐఎమ్ ఎక్స్పీరియన్స్ విడ్ బాబాయ్ రిలేటెడ్ ఇష్యూస్ లో నాకు అనుభవం చూసి వచ్చాను పది రోజులు వాళ్ళతో కలిసి తిరిగి బుధబుధాలు రాసుకొచ్చాను సో పీస్ కాన్ఫిడెన్స్ సో మిడిల్ ఈస్ట్ లో పీస్ మనం న్యూయార్క్ లో కాన్ఫిడెన్స్ సరే నేను ఆయన హీజ్ ఎ ప్రొఫెషనల్ పీస్ కీపర్ సో షూటు బూటు వేసుకుంటాడు నేను ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు నేను అడిగాను ఆయన సెక్రటరీని అడిగాను ఏమా ఈ ప్రొఫెషనల్ పీస్ కీపిరింగ్ వర్క్ ఆయన ఆఫీస్ మల్హేటంలో ఆఫీస్ నేను వెళ్తే నాకు థౌసండ్ డాలర్స్ ఆయన దక్షణ కూడా ఇస్తాడు అదే సమస్య కదా అనారోగ్యం ఇస్తాడు దక్షిణంలో వాట్ ఎవర్ సో ఎక్కడి నుంచి వస్తుంది అని నేను ఒక చిన్న మీమాంస చేశాను అడిగాను అడిగితే మాకు రాకఫెల్లర్ ఫౌండేషన్ నుంచి గ్రాంట్ ఉందని చెప్పాను రాకఫెల్లర్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది నేను అడుగుతుంది వాళ్ళు ఈ పీస్ మూవ్మెంట్ కి గ్రాంట్ ఇచ్చారు సో ఈ ఈ వెంటనే కన్విన్స్డ్ వాళ్ళకి పేపర్స్ బాగా సబ్మిట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాలి మీరు దీన్ని లాబియింగ్ అంటారు ఈ లాబియింగ్ మీకు హెల్ప్ చేసే ఫార్మ్స్ ఉన్నాయి వాళ్ళు మళ్ళీ దట్ ఈజ్ అ ప్రొఫెషనల్ యాక్టివిటీ సో అదంతా ఇతను సమర్థుడు ఆ లాబియింగ్ చేసి ఆ రాచపల్లర్ ఫౌండేషన్ నుంచి ఘాటు ఏ ఫ్యూ మిలియన్ డాలర్ ఫండ్స్ ఉన్నాయి అప్పుడు నాకు అసలు రహస్యం అమ్మగారు నాకు చెప్పారు He has to organize some peace conference, so like that funds flow is a problem. He has to justify the funds flow. If you go in Israel, Swami is Hindu, he is in the New York Times, he is in the hotel. He is in the hotel, he is in the dinner, lunch, and he is in the hotel. He is in the hotel, he is in the hotel, he is in the hotel, he is in the hotel. I am told that Kashmir, where is the cheap rate man? అంటే ఆయన ఉన్నాడు ఈ కశ్మీర్ లో మనకి ఏమి ఫండ్స్ అవి రావండి మిగిల్ ఈస్ట్ కి ఉన్న ఇది ఈ కశ్మీరీ రీల్లెస్ ఐటమ్ అదే చెప్పాడు ఈజ్ అవర్ ఇండియన్ సో అయిపోయింది ఫోర్ అండ్ ఈ ఓన్ పాయింట్ అది ప్రీస్ కాన్ఫరెన్స్ చేశాడు ఫ్రమ్ అవర్ సైడ్ మేము చేసాం ఉపకరణతో మేము చేసిన హైవేతో ఏం చేసాం ఈ నీట్స్ తమ సాధూస్ చేయో సో వీ హ అయిపోయింది అంతా బాగానే ఉంది ఇట్లా ఆల్ వెంట వెల్ ఏదో ఒక వెయ్యి డాలర్ చెక్ ఇచ్చాడు ఆశ్రమానికి ఉపయోగపడుతుందని ఆశ్రమంలో ఇచ్చాను నేను ఇలా ఆల్ వండర్ఫుల్ దీని పేరు చెప్పట్లేదు ఎందుకు పేరు చెప్పడం అయిపోయింది నెక్స్ట్ ఇయర్డ్ డైవర్సిఫికేషన్ ఎగ్జామ్ పీస్ ఇంట్లో మరి పీస్ ఉంటుందా బుద్ధి నాశహ దిస్ ఈజ్ హౌ బుద్ధి డైవర్సిఫికేషన్ వేసేటండి బాధ్యమ మీద ఆవిడ గోళ ఎందుకు డైవర్సిఫికేషన్ వేసేదంటే ఈ పీస్ కాన్ఫరెన్స్ నడిపేప్పుడు ఆ సెక్రటరీ ఆవిడ అందంగా ఉంటుంది ఆవిడ తెలియదు ఈ మ్యారేజ్ సెక్రటరీ వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో పీస్ చేయగొట్టి ఇక్కడ వ్యారేజ్ మిడిల్ ఈస్ట్ పీస్ వీళ్ళు మిడిల్లీ ఫౌండేషన్ ఫండ్స్ వీళ్ళని ఏమంటారంటే ప్రొఫెషనల్స్ అంటారు సో ఈ సేవా కార్యం కూడా ఇట్స్ ఏ ప్రొఫెషనల్ యాక్టివిటీ బిలీవ్ మీ దాంట్లో స్వార్థం ఉన్నట్టు అనిపించదు మీకు బట్ అల్టిమేట్లీ యు ఆర్ కాట్ ఇన్ ఇన్ ఎేవ సేవ సేవ ఇప్పుడు సో సేవ అంటే తర్వాత మేము సేవ చేసి వాళ్ళం వాళ్ళు సేవ చేయించుకుంది వాళ్ళు అంత అహంకారం అదే కానీ కావట్లేదు మనం ఎవరు వాళ్ళు సేవ చేయటానికి ఎంతమంది సేవ చేస్తే ఒక దేహాన్ని నిలబడుతుంది ఒక రోజు ఒక దేహాన్ని నిలబడాలంటే ఓడి మంది సేవ చేస్తే ఈశ్వరుడు అనుగ్రహం నిండా ఉంటే నిలబడుతుంది లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది అనారోగ్యం మనం ఎంతటి వాళ్ళం సేవ చేయడానికి ఇచ్చే ప్రాబ్లం మనీ అక్యూములేట్ అయితే ఇచ్చే ప్రాబ్లం దేర్ ఫోర్ మనం బుద్ధిని నిర్మాణం చేయాలి ధనం అవసరం ధనం ఏదో ఉంటుంది సరిపడదు ఇల్లు ఏదో ఉండాలి మీద రూఫ్ ఉండాలి అవసరం వీక్ బట్ బుద్ధి నిర్మాణం చేయాలి పెద్ద ఇల్లు కట్టడం పెద్ద పెద్ద లోగిళ్లు ఇతరుల మీద ఆధిపత్యాన్ని చెలాయించినక్కర్లా పెద్ద మోట సంపాదించినక్కర్లా బుద్ధిను నిర్మాణం చేసుకుంటే కృతార్థమైపోతాం ఆ బుద్ధే కనుక నాశనం అయిపోతే అంతనాశనం అయిపోయినట్టే కుచిబీ నహి బిత ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ కాబట్టి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి శంకర్లు ఏమంటారో చూడండి తావదేవ హి పురుషంతఃకరణ కార్యాకార్య విషయ వివేకయోగ్యం ఆ దీసంగా ఎంతవరకు అయితే తదీయం అంతఃకరణం మనిషి యొక్క అంతఃకరణ కార్యకార్య విషయ వివేక యోగ్యంగా ఉంటుందో అంటే ఈ ధ్యాస్ ద కెపాసిటీ యోగ్యత అదనుకుంది ఇది కార్యము ఇది అకార్యము వివేకాన్ని చేయగలిగే యోగ్యత ఒకప్పుడు పాటిస్తాడు ఒకప్పుడు పాటించలేకపోతాడు పొరపాటు చేయొచ్చు ఫర్ కానీ వివేకము మిగిలి ఇది మంచి ఇది ఇది మనం చేయదగ్గ పని ఇది మనం చేయకూడని పని అనే వివేకం నిలబడి అంతవరకే వాడు పురుష వాడు మనిషి అదేపోతే బుద్ధినాశాత్ అదే పోతే ఇంకా వాడు మనిషే కాదు వాడు పశువే వాడు మనిషే కాకుండా అయిపోతాడు తదయోగ్యత్ నష్ట పురుషోభవతి ఆ యోగ్యతే తగ లేకుండా పోతే కార్యాకార్య వివేకము యొక్క యోగ్యతే లేకుండా అయిపోతే మనస్సు అంతఃకరణము వాడు బతికున్నా కూడా నష్టడితో సమానం అంటే చచ్చిపోయిన వాడితో సమానం వాడు సర్వవిధములో కూడా నాశాన్ని పొందాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఆ నాశం అంటే ఏమిటో చెప్తున్నారు నష్టడు అయిపోయాడంటే అర్థం ఏమిటో చెప్తున్నాం అత్యాంతఃకరణ बुद्धेर्नाशा प्रणश्यती योग्यो अतः इंदुवलन तक बुद्धे बुद्धिटे अंतरण लोपलौंडे साधन सनीट अतिसूक्षम इंद्रिय अंतकम बुद्धि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 వాళ్ళు భోర్ మన వచ్చి నన్ను కలిశారు ఏం చేయాలో అర్థం కాదు నేను మాత్రం ఏం చేస్తాను ఏదో ధైర్యం చెప్పి మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా గతంతో గతం అయ్యో దాని గురించి ఇంకేం చేస్తాం మరి దాని నిద్ర ప్రవేశ ప్రారంభం అనుకుని కొంచెం ఇంకో వాళ్ళకి ధైర్యం చెప్పండి మీరే ఇంత నిరుత్సాహపడిపోతే భార్య పిల్లలు ఇంకా నిరుత్సాహపడిపోతారు ఆ పొరపాటు మీరు ధైర్యంగా ఉండి చెప్పి వస్తే వస్తుంది ఫ్రమ్ టుడే అనదర్ వన్ ఇయర్ యూ విల్ నాట్ బి ది సేమ్ పీపుల్ work hard you will get back to the normal course andrica one year tarvata life in edo ostunnannaru emi ra edvudike emi kalu life is calm oka paisa kaladi ekadiki poyindo poyini kaani veelu matram terukunnaru malli malli function unnaru chitss unnaru idannaru venaru malli maaru vela ikkada adhi edo setback vachindi malli hogaledu vali life gadarukondi ee samuke cautious ga untaru so motorngi they have started adjusting nobody will stop it emi kada 70 do so, ostundi kontha invest cheyatam kontha save cheyatam avasaram ga undi you are to fight against inflation some money you have to save so ee roju oka int nirvahana ki ee roju aina kharchu repondadu ibbi electric bill ayina rupay bill kattaru anukondi 2000 sevanlo kuda meer same 500 lakhs chestunte meer porapadu adi 600 ayipotundi ఎందుకంటే పెరిగి ధరే కానీ తరిగేది ఏం చేయలేదు అన్ని ధరలతో ఉంటాయి వాటర్ బిల్ పెరుగుతుంది ఎలక్ట్రిసిటీ బిల్ పెరుగుతుంది సో యూ హ్ టు ఫైట్ ఎగ్యునెస్ట్ ఇన్ఫ్లేషన్ కాబట్టి యూ హెవ్ టు ఇన్వెస్ట్ అండ్ యూ హు మేక్ సమ్ మోర్ మనీ అలా లేకపోతే ది హోల్ ప్రాసెస్ కమ్స్ టు య ఫాల్ట్ కాబట్టి అలాగే దక్షిణ కూడా ఒకప్పుడు పది రూపాయలు దక్షిణ ఇస్తే గొప్ప ఇప్పుడు కూడా పది రూపాయలు దక్షిణ అంటే కప్పు కాఫీ కూడా రాదు సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు గ్రో అటార్ ఇట్ హ్యాపన్ సాల్సో ఇట్ డస్ హ్యాపన్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 జ్ఞానం కనుక చక్కగా పొజిషన్లో ఉంటే ఆ వివేకం కనుక మనిషిని నిలబెట్టుకుంటే పోయినవన్నీ తిరిగి తెచ్చుకోవచ్చు ఏదైనా మళ్లీ తిరిగి లభిస్తుంది బుద్ధి నశిస్తే మాత్రం ఏది లభించదు ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే భోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఏదైనా పోయిందంటే కొంతకాలం ఏదో ఒక మాసం రెండు కొంత దుఃఖించినా మళ్లీ తిరిగి సంపాదించుకుంటారు బుద్ధి కనుక నశించిపోతే తిరిగి సంపాదించుకునే పనే లేదంట దర్షుడ్ నని బుద్ధినాశాద్ ప్రణశ్య తర్వాత శ్లోకం రాగద్వేషవియుస్తూ విషయానింద్రియరత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగతి దీనికి ప్రసాదోపనిషత్తం ఇది దీని తర్వాత శ్లోకం దాని తర్వాత శ్లోకం మూడు శ్లోకాలు ప్రసాదోపనిషత్తు పన్నెండు మూడైనా కాకపోయినా రెండైతే ప్రసాద మూడు మూడు శంకరులు సాయం ప్రసన్నతా వెరీ నైస్ మూడు శ్లోకాలకి ప్రసాదోపనిషత్తు అనిపారు అయా ప్రసాదం అంటే దిస్ ఇస్ ప్రసాద హార్ట్ టెంపుల్ పుస్తకం మీరు చదివారా కొంతమంది అయినా చదివి ఉండాలి దాంట్లో టెంపుల్ కి సంబంధించినవన్నీ చెప్తూ ప్రసాదం గురించి కూడా చెప్పారు ఇక్కడ నుంచే పట్టుకొచ్చాం ఇంక ఇంకా అన్ని గీతల నుంచి ఆ హార్టీ టెంపుల్ పుస్తకంలో ఉన్న సమాచారం అంతా భగవద్గీత గురించి వచ్చింది సో ప్రసాదము అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మీరు క్యూలో నిలబడి కొని ప్రసాదం కాదది ఇట్స్ సిగ్నిఫైస్ ప్రసాదం ఇట్ సింబల్ ఆఫ్ ప్రసాద దట్ ఈజ్ నాట్ ప్రసాద ప్రసాదము అన్నది ఒక మానసిక స్థితి మీరు క్యూలో పెట్టే క్యూలో నిలబడి కొనగలుగుతారు ఆ మానసిక స్థితిని సపోజ్ అలా కొనగలిగితే మనం ధనాన్ని ఖర్చు మనశ్శాంతిని కొనేసేయచ్చు అలాగే లభించదు అసలు వాస్తవానికి ఈ కొనడం అనే దానివల్ల ప్రసాదం దెబ్బతింటుందని కూడా అభిప్రాయం ఉంటుంది దర్శాయి మన ఏమన్నారంటే ఈ కొనడం అన్నది పెట్టుకోవద్దన్నారు కొన్నింటికి కొన్నింటికి నువ్వు కొనడం పెట్టుకోక ఉదాహరణకి ఇప్పుడు పువ్వులు దేవుడికి సమర్పించాలనుకోండి కొనకుండా ఉంటే మంచిదని చెప్పారు ఎందుకంటే కొనడంలో ఏమిటవుతుందంటే కైండ్ ఆఫ్ కామర్స్ చేసి ఇన్వాల్వ్ అయినట్ యుర్ యు ఆర్ కమర్షియలైజింగ్ ఇట్ దేవుడికి పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు కదా అని మీరు ఏం చేస్తారంటే ఫలాలు బాగా ఎక్కువ కొనేసి దేవుడికి సమర్పించాం వెంకటేశ్వర స్వామికి ఫల సమర్ప సమర్పణం చేసే పుష్ప సమర్పణం చేసే ఒక ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు ఆయన ఏం చేసేదంటే ఫూల్ ఫలోంక సజ్జా హిందీలో చెప్పాలి అది హిందీ సమాచారం అది సో ఫూల్ ఫలోంక సజ్జ భగవాన్ కో ఫూల్ ఫలోంక సజ్జ సమర్పిత కర్ణ అని ఒక ప్రోగ్రామ్ అంటే ఏంటనమాట ఆ గర్భగుడి ఉంటుంది గర్భగుడు ఎదుర్కొండగా కళ్యాణ మండపం లాగేదో ఉంటుంది చూడండి పైన చాందిని కట్టి గర్భగుడిలో ఇవన్నీ చేయడానికి ఒప్పుకోరు ఇట్ మినది నెససరీ ఆల్సో బయట ఎదుర్కొండ పైన ఇదంతా చాందిని కట్టేయటం కట్టేసి వాటి నిండా పువ్వులు ఫలాలు వ్రేలాడియడం అది కదా దానికి ఏదో సజ్జానం ఏదో పెరు ఇస్ట్ వన్ ల్యాక్ రూపీస్ అవును పెద్ద కళ్యాణం వంటి నిండ పూలు స్తంభాలకు కూడా స్తంభాలకు గుడ్డ కట్టేసి కొత్త వస్త్రాలు వాటి చుట్టూ పువ్వులు కట్టేయటం మొత్తం ఆ ఊళ్ళో ఉన్నటువంటి పువ్వులు పళ్ళు ఆ వేళ మార్కెట్లో ఉన్నవన్నీ కొనుక్కులు తర్వాత అది దేవుడికి సమర్పించారు వన్ ల్యాక్ ఇదే పుత్రం పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఇదే ఇట్ ఈజ్ యూఆర్ మేకింగ్ కామన్ సౌట్ ఆఫ్ ఇట్ అది భర్తీకి ఆ రకమైన పరిస్థితి అది చేసి ఆయన మంచివాడైతే నేను చెప్పిన డిస్క్రిప్షన్ కొంత అన్యాయం అవచ్చు ఇట్స్ నాట్ ఫెయిర్ అలాగంటే డిస్క్రిప్షన్ అన్ఫెయిర్ అయిపోతుంది చేశారు మంచి సహృదయుడైతే బట్ సహృదయుడు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే బాహ్యమైన పటాటోపంతో ఈశ్వరుణ్ణి సంతోషపరచడం సాధ్యం కాదు అలాగా భగవంతుడు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాడు సో మనకి భాగవతంలోనూ అక్కడ కూడా సో అహముచ్చావచైర్ద్రవ్యై క్రియయా కృతయా నఘే న సంతుష్యేర్చితోర్చాయాం శ్లోకం చూడగానే తెలిసిపోతుంది భాగవత శ్లోకం అని కఠినంగా ఉంటుంది సో భూత సకల ప్రాణులలో నువ్వు ఈశ్వరుని దర్శించాలి ఒక ఈ ఫలాన్ని ఇలాగా స్తంభానికి అలంకారాలు చేసి ఫలాలు పుష్పాలు కట్టడం అదొక పద్ధతి ఆ ఫలాన్ని ఒక ఆవుకి పెట్టడం ఓ పండు ఆవుకి పెట్టడం లేకపోతే భేదవాడు ఉంటాడు ఆకలికి ఉన్నవాడు ఉంటాడు వారికి పెట్టడం ఎలాడు పెట్టడము సేవ మనం అలా కాదు అది అది మళ్ళీ అలా అవ అది అహంకారం కనుకే వస్తుంది మనము ఈశ్వరుడికి సేవ చేస్తున్నాము ఈశ్వరుని ఆరాధిస్తున్నాము అని ఆవుకా పండుపెట్టడం వేదవాళ్ళకు ఆ ధనాన్ని ఇవ్వటం మనం ఈశ్వరుని ఆరాధిస్తున్నాము అనే ఫీలింగ్తో చేయటం ఆ భావనతో చేయటం అది యథార్థమైనటువంటి ఆరాధన అలాగే శాస్త్రాల్లో చెప్తున్నారు కాబట్టి కొంత ఈశ్వరుడికి ఆరాధన చేయటము అలంకారం చేయటం ఇదంతా మంచిదే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రెలవెన్స్ బట్ ఇట్ హ్యాజ్ టు బి Associated with this, if at all. If, if not uh, you transcend that, that is okay. Allaka put the commission, the association of it all. Entire thing is a commerce activity by marching on. Alla shiittar. Shasna-la-la-jithar. Ajayat ar prasadhani kondamannadi, it is not acceptable. Prasadhani kondamannadi is a wrong thing. అది తిరుపతి దేవస్థానంలో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఒకప్పుడు అన్నమాధ్యామి కీర్తనం రాసినప్పుడు ఏముంది ఏసీవర్ కాదు ఆ తర్వాతి కాలంలో దాన్ని దాంట్లో కమర్షియల్ యాక్టివిటీ పెంచుతారు అందుకోసం ప్రసాదాన్ని కొంటారు కేబినెట్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ ప్రసాదం లడ్డూ ధర నుంచి ఫైవ్ చేయాలని కేబినెట్ డిసైడ్ చేస్తుంది ఎందుకంటే మినిస్టర్ ఉంటాడు ఇక్కడ చేస్తారు డెసిషన్ హైదరాబాద్ లోచొని డెసిషన్ చేస్తారు ఇది ప్యూర్లీ కమర్షియల్ డెసిషన్ రేపు పొద్దున్న చిదంబరం గారు సర్వీస్ ట్యాక్స్ అని ఈ దీని మీద ట్యాక్స్ వేసినా మీరు ఆశలు కూడా ఖర్చు సో ఈ సబ్ చెప్తారా దాన్ని కమర్షియల్ యాక్టివిటీ కింద మార్చి ఎందుకంటే మనస్సులో ఏ సంస్కారం తీసుకురావాలన్నా వికాసం తీసుకురావాలన్నా చాలా కఠినమైన విషయం బయట వికాసం తీసుకురావాలంటే కీరిక మనస్సులో మీరు అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ విగ్రహ అని ఇలాగేవో పుష్పాలు చెప్పారు ఈ పుష్పని వరసలో చేయాల్సిన అలంకారం ఈ ఎనిమిది పుష్పాలు ఓసారి ఏదో ఆ శ్లోకాలు ఎక్కడో కనపడితే నేను రాసుకున్నాను ఎక్కడ ఏదో పురాణంలో ఉంటే రాసుకుని మాట వరుసకు ఎక్కడో చెప్పారు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అది రికార్డు చేసేసి ఈ అమెరికాలో ఇలాంటివి చేస్తారు వెంటనే ఆ శ్లోకాలు మాకు కావాలని నా దగ్గరకు వచ్చాను నేను మర్చిపోయాను ఎక్కడున్నాయో అప్పుడు వాళ్ళ కోసం మళ్లీ వెతికి అవి జెరాక్స్ తీసేసి మొత్తం అంతా పంచిపెట్టేసి దే ఇట్ వెరీ మచ్ ఎనిమిది పుష్పాలు అష్టపుష్పా ప్రకీర్తితా అది అండ్ అవుతుంది అది మధ్యలో అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ అని ఇవన్నీ ఎందుకు చెప్పారంటే దట్ హ్యూమన్ టెండెన్సీ టు కమర్షియలైజ్ ఎవరి థింగ్ ఆ టెండెన్సీ ఉంటుంది సో విక్షేపం హీ ఎక్స్పాన్స్ ఇన్ ది వరల్డ్ అండ్ అల్టిమేట్లీ స్పిరిచువాలిటీని వరల్డ్ ఇస్ట్ లోకి దింపేస్తుంది వీడు ఉన్న వరల్డ్ ని రిజెక్ట్ చేసి స్పిరిచువాలిటీలో గ్రో అవ్వడం కాదు దీన్ని వరల్డ్ ఇన్ నెస్లోకి దింపేస్తుంది అందుకోసమని ఆ సింబాలిజం ఎప్పుడూ తెలుసుకుని ఉండాలి ప్రసాదము అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ సోల్డ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇన్ యువర్ హార్ట్ ప్రసాదం ఈ హార్ట్ లో మీరు ప్రసాదాన్ని ఇన్కల్కేట్ చేయకుండగా ఊరికే ప్రసాదం ప్రసాదం ప్రసాదం ప్రసాదం హడాడి చేశారనుకోండి దట్ రిజల్ట్ వర్క్అవుట్ మార్చి ఒక ఆయన సత్యనారాయణ ప్రసాదం పెట్టబోయారు నాకు నేనున్నాను నాకు మీరు అన్నంలో వడ్డించండి ఏం చెప్తాను ఎందుకంటే అన్నం తినే ముందు తిన్నాను నాకు అలవాటు ఉండదు ఆ స్నాకింగ్ అనే దానికి నేను ఐదు గంటలు అయిపోయింది అంటే ఆయన ఇది ప్రసాదం అండి ఇది స్నాక్ కాదు మీరు యూ షుడ్ టేక్ ఇట్ ఏమైనా పోలండి మీరు పని ఒక కాగితంలో పొట్లం కట్టి నాకు ఇవ్వండి ఐ విల్ టేకిట్ ఈ గివిట్ అండి వై వన్ ఐ వాంట్ ఐ విల్ యూస్ బోత్ ఆఫ్ దెమ్ ఈ గివిట్ అంటే అలాగే మీకు చేతిలో వేస్తాను తీసుకోండి అరే ఎవం చేద్దాం ఆయన ఆయన తెలుగు ఈ ప్యాకెట్ అని గేమ్ అలాగే ప్రసాదం మీరు వెంటనే తినాలి వాటి మీన్ పోయి మీరు వెంటనే తినకపోతే మీకు పాపం వస్తుంది సో అల్టిమేట్లీ పుణ్యపాపాల లెవెల్లోకి దాన్ని అలాగా అకౌంట్లో పెట్టేయకూడదు ప్రసాదం అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి ఏమిటంటే ప్రసాదము ఇగో ఈ విధంగా మీరు జీవిస్తే తూ ఆన్ ది అదర్ హ్యాండ్ తూ వేసేది ఈ శ్లోకం బంగారు లాంటి శ్లోకం ఈ శ్లోకాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అంతస్థం వచ్చేసేయాలి టూ అంటే ఏమిటి ఇంకా మేము అసలు కామనే ఉండకూడదు కోరికే ఉండకూడదు ఇంకా ఏ భోగం మేము అనుభవించకూడదు అలాగానే మీరు చెప్పింది ఎందుకంటే ధ్యాయతో విషయాన్ని పురుష విషయ నింద అంటారు విషయ నింద ఎందుకంటే తెచ్చడం అని చెడమే తెచ్చడం అని కాదు దాంట్లో ఉండే దోషాన్ని పాయింట్ అవుట్ చేయటం అదే అదే అర్థం నిందాపదానికి సో మీరు ఇంత ఘోరంగా విషయ నింద అసలు ఇంకా విషయాన్ని గ్రహించాల వద్దా విషయం ఉంటే భోగం ఏదైనా ఒక భోగం ఉంటుంది ఏదో మ్యూజిక్ ఉంటుంది మ్యూజిక్ ఎంజాయ్ చేయాలను కర్లేదా అది విషయం కదా విషయం కదా మరి శబ్దం విషయం తర్వాత రసం విషయం ఏదో ఏదో డ్రింక్ ఉంటుంది అదే జ్యూస్ ఏదో ఉంటుంది అయితే మంచి స్వీట్ ఉంటుంది విషయం అది దాన్ని ఎంజాయ్ చేయాలా అయితే నోట్లో వేసుకుంటే మంచి రుచిగా ఉంది కదా అని ఉమ్మే చేయాలా షుడ్ విల్ డూ అంటే విషయాన్ ఇంద్రియ మీరు చరభక్షణే ధాతు చర గతావు చరభక్షణే చరధాతువు రెండు అర్థాలున్నాయి తినడం అని అర్థం ఒకటి ఉంది వీళ్లు తానొచ్చి సంచారం చేస్తున్నాడు చరతి అని రెండర్థాలున్నాయి ఇక్కడ రెండర్థాలు వాడొచ్చు దీనికి అలతారకు చూడండి ఆయన ఎలా చెప్తారు సర్వానర్థస్య మూలం ఉషయాభిధ్యానం ఆ రెండు శ్లోకాలని అంతకు ముందు శ్లోకాలతో కలిపి ఆయన సంబంధం అనమాట అంటే కాంటెక్స్ట్ మీద ఎస్ఎన్స్ చెప్పారు పెర్ఫెక్ట్ గా చెప్పేశారు మీకు నేను చెప్పాను విషయ నివృత్తి మూలక స్థిత అక్కడ శ్లోకాలు ఐదు శ్లోకాలు వరుస పెట్టున్నాయి ఐదు కూడా విషయ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞతను గురించే చెప్పాయి ఇంద్రియ భోగాలు సో ఆయన మొత్తం ఐదు శ్లోకాల స్కారం చెప్పేశారు ఏమనంటే ఒక్క మాటలో స్థారం అంతా వచ్చేసింది అలా చేతితో పట్టుకుని అందు చేసేసింది భాష్యం అంటే మరి అలా ఉంటుంది సో సకల అనర్థములకు మూలము విషయములను అభిముఖముగా ధ్యానించుట అభిధ్యానం అభిముఖంగా ధ్యానించటం విషయాల్లో దోష దర్శనం చేయాలి వీడు విషయాన్ని గురించి ధ్యానం చేసినప్పుడల్లా దోష దర్శనం చేయాలి ఎలాగంటే సపోజ్ డయాబెటీస్ వాడికి మీరు ప్రసాదం ఉండే ఏదైనా ఒక ఏదో ఒక లడ్డు ముక్క ఇచ్చారనుకోండి ఇది ఇది మేము ప్రేమతో ఇస్తున్నాం మీరు తీసుకోండి అనో లేకపోతే ప్రసాదం తీసుకోండి అనో ఇచ్చారనుకోండి అప్పుడు వాడు ఏం చేయాలి ఓకే టేక్ ఎయిట్ కౌంట్ ఇవాళ రైస్ తక్కువ తినాలి మరి డయాబెటీస్ ఉన్నవాడు హీ హెస్ టు టేక్ హీ కెనాట్ కన్స్యూమ్ కార్బోహైడ్రేట్ జస్ట్ లైక్ దాట్ డయాబెటీస్ అంటే షుగర్ మానేయడం అని కాదు షుగర్ తినడం మానేస్తే డయాబెటీస్ అది తప్పది రాంగ్ యూ కెన్ డీప్ టేక్ షుగర్ మీరు స్వీట్లు కూడా తినచ్చు కానీ యూ హ్యావ్ టు టైట్రేట్ ఇట్ అంటే కరెక్ట్ గా ఇంత ఇన్సులిన్ కి ఇంత కార్బోహైడ్రేట్ అని ఆ టైట్రేషన్ కింద నడవాలి సో మంచి సమర్థుడు మంచి తెలివైన వాడు ఏమంటాడంటే నోట్లో వేసుకుని రాత్రి ఒక కప్పు అన్నం తక్కువ తినాలి అన్న అన్నమే తగ్గించాలి మిగతా అన్నీ తినొచ్చు కూరలోవి తినొచ్చు సో ఐదు కప్పులు లేకపోతే మూడు కప్పులు తింటే ఇప్పుడు స్వీట్ తినేసాం కాబట్టి టూ అండ్ హాఫ్ కప్సే తినాలి అలా వచ్చేసుకుంటాడు కాబట్టి దాన్ని ఆ దోష దర్శనం అంటారు అది అది మంచిది ఆ రకమైన విషయ చింతన తప్పు విషయ అభిజ్ఞానం అభిముఖంగా అంటే ఇవి మంచివి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 అని ఈ విషయాన్ని చెప్పారు పై శ్లోకాల్లో ఇప్పుడు ఇంకేం చెప్తారు మరి అథైదాని మోక్షకారణ మీద ముఖ్యతే ఇప్పుడు మీకు మోక్షం కావాలంటే కూడా ఇలా ఉండాలి అని చెప్తున్నారు యూ ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డెవలప్ ఇట్ ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రసాదాన్ని సంపాదించాలి దేవుడు ప్రసాదం తింటే ఏమొస్తుంది పుణ్యం వస్తుంది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 తేట పడి ఉన్నది తేట తేట అనే పదం తెలుగులో తేట తేటగా ఉన్నది తేట అంత తెలుసు కదండి అంటే ఏ రకమైన మాలిన్యము లేకుండా స్వచ్ఛంగా ఉన్నది దాంట్లో మీరు చూడొచ్చు ఆ అట్టడుగున ఉన్న వేసినట్లయితే అట్టడుగున నీళ్లలో కాయిన్ వేస్తే ఆ కాయిన్ స్పష్టంగా కనపడుతుంది చదవచ్చు ఆ నీళ్ళలో కాగితం పడిపోయి అడుగున కాగితం ఉందనుకోండి ఆ నేలలోంచి చూసి అక్కడ అడుగుయింది శ్లోకము అని అది ప్రసాదం ప్రసన్నమైన జలముడు ఒక అర్థం రెండో అర్థం మనస్సు యొక్క ప్రసాదం అది మనం చూడబోతున్నాం ఇది రెండో అర్థం తిరుపతిలో క్యూలో నిలబడి లంచమిచ్చి కొనుక్కునేది మూడో అర్థం అది కాదు అలా కాదు ఈ అక్కడ మీరు దేవుడి దగ్గర ప్రసాదం తీసుకుంటే దట్ షుడ్ సిగ్నిఫైడ్ దిస్ మైండ్ నాట్ వాటర్స్ వాటర్స్ ఎగ్జాంపుల్ అకద్ధమం ఇదంతీర్థం ప్రసన్నాంబు అని అలా వర్ణిస్తారు వాటర్ సీజ్ అన్ ఎగ్జాంపుల్ సో మనస్సులో ఆ ప్రసన్నత ప్రసాదము తీసుకురావాలి దానికి ఇది సింపుల్ గా ఉండాలి సో ప్రసాదం అది మోక్ష కారణం ప్రసాదం అంటే మోక్ష కారణం జీవన్ముక్తుడైపోతాడు ప్రసాదము గలవాడు జీవన్ముక్తుడైపోతాడు అంచేతనే దేవుడు ప్రసాదానికి అంత ఇంపార్టెన్స్ అల్టిమేట్లీ ప్రసాదం ఇట్ మస్ ఇట్ మస్ట్ బి దేర్ మీరు ఇంత పూజ చేసి ధూధూలు ఆడాననుకోండి ఎవడ మీద అన్నాను అంటే ప్రసాదం లేదనమాట ప్రసాదం లేకపోవడం అంటే ఇప్పటికి నాలుగు వందలు తిన్నానంటాడు అది కాదు ఆ ప్రసాదం కాదు అలసిపోయి ఉంటాడు ఇరిటేషన్ లో ఉంటాడు చికాకు పడిపోతూ ఉంటాడు పట్టుపంచె జర జరలాడతో ఇటువంటి తిరిగేస్తూ ఉంటాడు అది అది నడిచినప్పుడల్లా తప్పుడు చేస్తుంది అది పట్టుపంచె ఈ పట్టుపంచెంత బేకార్ అదే కనుక అసలు పట్టుపంచె వాడు కట్టేటంటే వాడు దేనికి పనికిరాడు కామకోట పెద్ద స్వామి చెప్పారు పట్టుపంచే అది హింసని మిమ్మల్ని వాళ్ళు పట్టుపంచే ఎవరు కట్టమని చెప్పాడు ఇదంతా కూడా కామర్స్ ఇది వాళ్ళు ఆ ఏం చేస్తారంటే ప్రమోట్ చేస్తారు అక్షయ తృతీయ నాడు ప్రమోట్ చేసేది వాడు నేను దృష్టాంతం చెప్పాను అక్షయ తృతీయ వైన్ కి సంబంధం ఏంటండి దాన్ని వాడు ప్రమోట్ చేసేస్తున్నాడు అక్షయ తృతీయ పేరుతో ప్రమోట్ చేసేస్తారు పెద్ద బ్యానర్ ముక్కు మీద వేలేసుకోవడం తప్ప మనం చేసేదే అలాగే ఈ పట్టుపంచి కూడా అంటే జగద్గురు బోధలోని పుస్తకాలు నెనిమిది వాళ్ళు దాంట్లో ఆయన స్పష్టంగా రాసి పెట్టారు పట్టుపంచే హింస తప్పు పనికిరాదు పూజకి పనికిరాదు అని రాసిపెట్టారు మన సమాజంలో వాతావరణం ఎలా ఉంది ఆయన ఇంకో మాట చెప్పాడు మీరు కట్నం తీసుకుంటే కొడుకు వివాహానికి మీరు కట్నం తీసుకుంటే మీరు బ్రాహ్మణ్యం నుంచి పతితులైపోతారని చెప్పారు ఎవరు విన్నారు ఆయన మాట ఎవడనే విన్నారా ఆయన ఇంకో మాట అన్నారు నాకు తెలిసి తమిళనాడు ఆంధ్ర కర్ణాటక ఈ మొత్తం మూడు నాలుగు స్టేట్స్ నేను తిరుగుతాను ఈ స్టేట్స్ లో నాకు తెలిసి ఒక వంద మంది కంటే బ్రాహ్మణులు లేరు అని చెప్పారు దట్ ఈజ్ వర్షిట్ నాకు వంద మంది బ్రాహ్మణులు కనబడ్డారు ఈ నాలుగు స్టేట్స్ లోను అని చెప్పారు వాటి విషం కాబట్టి సో ప్రసా మోక్షకారణం అంటే ఇదాని మోక్షకారణం వచ్చి మనస్సు యొక్క ప్రసాదము అది పూజ చేసిందానికి అది ఫలం పూజ చేస్తే ప్రసాదంతో ఎండ్ ఆ ప్రసాదం అంటే ఉంటే ఏదో నోట్లో వేసుకోవడం కాదు మనస్సు యొక్క ప్రసాదమే ప్రసాదం అది గుర్తు చేయటానికి ఇది పుష్పం నేను సమర్పిస్తున్నాను పరమేశ్వరునకు అనే అందుకోసం ఏమిటి సమర్పిస్తారు మీ దగ్గరున్న బెస్ట్ థింగ్ ఏదో సమర్పిస్తారు ఏమిటి బెస్ట్ థింగ్ ఏమిటి అంటే హృదయ కమలం దాన్ని సమర్పిస్తారు సో సమర్ప్యైకం చేతస్సరసిజ ఉమానాథవతే హే ఉమానాథ హే శివ శివ నీకు చేతస్సనే సరసిజాన్ని పుష్పాన్ని సమర్పిస్తున్నాను కాబట్టి పువ్వు చేత్తో పట్టుకున్నాము అది దట్ రిప్రజెంట్స్ ద బ్యూటీ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 మీరు చెట్లన్నీ బరికేసి తీసుకొచ్చి దేవుణ్ణెత్తి మీద పోషిస్తే ఏమైనా పెట్టాం కాబట్టి ప్రసాదం అధిగతిది ప్రసాదం కాబట్టి ఇవన్నీ సింబాలిజం గా ఉండాలి కొంతమంది మహాత్ములు ఏమన్నా దిస్ ఇస్ వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ హిందూయిజం జుడాయిజం వీటిలో ఏమైపోతుందంటే ది ఎక్స్ట్రీనియస్ మ్యాటర్ బాగా ఎక్కువైపోతుంది వెరీ ఓల్డ్ సిస్టమ్స్ కదా ఇవి వెరీ ఏన్షియంట్ సిస్టమ్స్ ఈ ఎక్స్ట్రేనియస్ మ్యాటర్ బాగా ఎక్కువైపోయి దాని స్పిరిట్ కప్పు పడిపోతుంది అని కాబట్టి టేక్ కేర్ అని చెప్పారు మన పరిస్థితి అలా ఉంటుంది ఎక్స్ట్రేనియస్ మ్యాటర్ ఎక్కువైపోతుంది ఎందుకంటే దీజీ టు కర్మ ఈజ్ ఈజీ టు బికాజ్ ఇట్ ఈస్ గ్రోస్ థింగ్ స్థూరంగా ఉంటుంది అంటే మీరు యూ నీ నాట్ ట్యాక్స్ ద ఇన్నర్ ఆర్గన్స్ ఇన్నర్ ఆర్గన్స్ ట్యాక్స్ చేయాల్సిన అవసరం ఉండదు చక్కగా పది రూపాయలు ఖర్చు పెడితే మన వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ సబ్సిట్యూట్ మనీ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ మనీ సబ్జెక్ట్యూట్ చేయడం అలా వచ్చేసింది ఆఖరికి ఎలా వచ్చేసిందంటే అంతా కామర్స్ గోదానం అంటే మనీ సబ్జెక్ట్యూట్ చేసాడు కాదండి గోవును ప్రత్యక్షంగా దానం చేయడం అంటే మీకు నేను గోవు నేను ఎందుకు ఇస్తాను మీకు ఆ దర్భ తీసుకునే దాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత టాక్టికల్ గా మరత ఆ దర్భని మీరు నేను చేయలేము ఆ దర్భని ఇలా ఏదైనా మరత రెండు కొమ్ములతో సహా ఒక గోవుంటుంది ఇంత ఇంత పిసరంత గోవా ఈ గోవు నా చేతిలో పెట్టండి చేతి గో కౌ గివ్ హౌజండ్ రూపీస్ సో ఈ సబ్స్టిట్యూట్ మనీ ఫర్ కౌ గోదానానికి మనీ సబ్స్టిట్యూట్ మరి హేవన్ సింగ్ మనీ సబ్స్టిట్యూట్ ఆఖరికి ప్రసాదం కూడా మనీ సబ్స్టిట్యూట్ పోస్ట్ లో మీరు పూజ చేయించవచ్చు మనీ ఆర్డర్ చేసాం సో ప్రతిదానికి ఇలాగ మనీని సబ్స్టిట్యూట్ చేయటం అనేది యూ వాంట పీస్ ల్యాండ్ ఇన్ హెవెన్ యూ గివ్ మనీ హియర్ అండ్ యూ విల్ హ్యావ్ యువర్ అపార్ట్మెంట్ ఇన్ హెవెన్ రెడీ ప్రతిదానికి మనీ సబ్స్టిట్యూట్ ఈజీ థింగ్ బుద్ధి నిర్మాణం చేయటం చాలా కష్టం ఆ ప్రసాదాన్ని తీసుకురావటం చాలా చాలా కష్టం ప్రసాదమే మోక్ష కారణము దాన్ని ఎలా తీసుకొస్తారంటే అంటే ఇంక ఇంద్రియభోగాల్ని పూర్తిగా కట్టుబాటు చేసేయాలా నో టూ అన్ ది అదర్ హ్యాండ్ విషయాన్ ఇంద్రియశ్చరం భక్షయన్ని యా అన్నది అది వికరణ ప్రత్యయం కొన్ని ధాతువులకి యా వస్తుంది కథ అంటే కథయన్న వస్తుంది భక్ష అంటే భక్షయన్ అని వస్తుంది అది యా వికరణ ప్రతి అది పరసమైపతిలోనే అలా కర్తన ప్రయోగంలోనే యావచ్చేస్తుంది ఎనివే సో చలన్ భక్షయన్ భక్షించుట అంటే అనుభవించుట ఇంద్రియములతో విషయములను అనుభవించుట అంటే మ్యూజిక్ వింటారు నాలుగు తోట రుచిమైన ఆస్వాదిస్తారు ఈ ఐదు ఇంద్రియాలతో ఐదు భోగాల్ని శబ్ద స్పర్శ రూపరస గర్భములను ఐదింటినీ కూడా అనుభవిస్తారు కానీ ఎటువంటి ఇంద్రియములు రాగ ద్వేష వియుక్త ఇది బాగుంది ఇది బాగులేదు ఈ రెండు మాటలు అనందు ఆసక్తి పెంచిపోతాడు అంట ఒక ఆయన వచ్చే ముందు కబుర్ చేస్తారు నేను భిక్షకు వస్తున్నాను టొమాటో మజ్జిగ పచ్చడి అలా ఏదో ఉంటుంది అవి చేయండి ఎందుకండి అలాగే టొమాటో మజ్జిబత్తులు ఎందుకు చేయటం ఇంకో పచ్చడి చేయొచ్చు కదా అంటే నో ఐ లైక్ టొమాటో మజ్జిబత్తులు ఐ లైక్ దీన్ని రాగము అంట అది వచ్చి సరే టొమాటో మధ్య బతులు తినడం తప్పు కాదు రాగద్ కావడమే తప్పు రాగద్వేషము లేకుండగా టొమాటో మధ్య బతులు చేస్తే తింటారు తప్పే ఉన్నాయి కానీ కాగరకాయ కూర వేసినా కూడా అదే ప్రీతితో తినగలగాలి రాగద్వేషము యుక్త దట్ ఈ ది కరెక్ట్స్ ఆఫ్ ది ఇష్యూ రాగద్వేషములు ఉండరాదు ఇది నేను ఐ లైక్ దిస్ ఐ డిస్ లైక్ దిస్ ఈ రెండూ లేకుండగా ఆహారాన్ని తీసుకోవడం ఈ రెండు లేకుండా మోస్ట్లీ ఈ రెండూ లేకుండగా వస్త్రధారణ ఐ లైక్ దిస్ ఐ డు నాట్ లైక్ దిస్ ఐ లైక్ దిస్ ఫ్యాషన్ ఐ డు నాట్ లైక్ దిస్ ఫ్యాషన్ I like this ring, I do not like that ring. What is that? Yanta sili thing as it? So, I like this perfume, I do not like that perfume. Mallero suvaas ameta nal kala ishtam, gulabil I don't like. Who asks for you? Mallero suvaas ameta, you are not supposed to do that. So, mallero hoste hoste, gulabil hoste hoste, and they kane, what is this?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 స్ది యాపిల్ ఆపిల్ని అలా కట్ చేస్తాడు పద్మాకారంగా కట్ చేస్తాడు యాపిల్ ఏదో సముదర్ ఫ్రూట్ పద్మాకారంగా కట్ చేస్తాడు అది ఒక ఆర్ట్ మళ్ళా ఆర్ట్ తీసుకొచ్చి పెడతాడు నాకు అలా ఇచ్చాడు ఇస్తేనన్నా ఈ కట్ చేసినవన్నీ ఎక్కడ ఉన్నాయండి ఈ పైన కట్ చేసేవి కదా అదంతా ఎక్కడ ఉన్నాయండి అక్కడ ప్లేట్లో ఉన్నాయండి అది కూడా